राणा करुल माभगवत्दशंकोकशंक आप्याय तो मंगा वाक्प्राण्च्रोत्रमथो बल्रििया ब्रह्म उपनिषद्हराकुआ ब्रह्म निराको अकमस्व निराकरणस्तु తదాత్మనిరయ ఉపనిషత్సూర్మాస్య సుతు సు ఓం శాంతిశాంతిశ్శాంతి ఓ పతతి ప్రా ప్రుక్ కేషిత శిక్షుశ్రోత్ర ఉషిత పతతి ప్రేషత మన అంటే మనస్సు దేని యొక్క సన్నిధి దేని యొక్క ఇచ్ఛ మాత్రముచే ప్రేరితమై తన విషయముల ఎందు ప్రవర్తిల్లుతున్నది అని ఆ ప్రశ్నకు అర్థం అయితే ఇక్కడ ప్రేషితం ఇషితం అని రెండు పదాలు ఏమిటా రెండు పదాలు అలా ఎందుకున్నాయంటే ఆల్రెడీ చెప్పడం అయినది ప్రేషితం అంటే ఎవరో పని కట్టుకుని పురమాయిస్తున్నారు నియోగిస్తున్నారు అంచేతను నియోగించడము అని ఉంటుంది నియోగించడమనే పదం మీకు తెలుసు నియోగించుట అంటే ఆజ్ఞాపించుట పురమాయించుట మీరు బ్రాహ్మణులలో నియోగులను ఉన్నారు వాళ్ళకి నియోగులని పేరు ఎందుకు వచ్చిందంటే వరంగల్లలో తిక్కన సోమయాజి గారి మంత్రిగా ఉన్నప్పుడు ప్రతాపరుద్రదేవుడు రుద్రమదేవి రుద్రమదేవి ఎవరు వరంగల్ రుద్రమదేవే రుద్రమదేవే ఆమె కొడుకు ఎవరో ప్రతాపరుద్రదేవుడు రుద్రమదేవి వీళ్ళు పరిపాల ఊరుగల్లు పరిపాలించే రోజుల్లో ఈ లేఖకులందరూ స్ట్రైక్ చేశారు లేఖకులందరూ మిగతా కులాల వాళ్ళు ఉండేవారు ఏదో రెడ్డి కాపు ఇలాంటి కులాల వాళ్ళు లేఖనం చేస్తూ వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు రాజుగారి మీద అప్పట్లో కూడా స్ట్రైక్ ఉండేవారు స్ట్రైక్ చేస్తే మంత్రిని తిక్కన సోమయ్యాజి గారు మంత్రి ఆయన సోమయాజి యజ్ఞమది చేసినటువంటి సద్బ్రాహ్మణుడు ఆ రోజుల్లో మరి వర్ణ వ్యవస్థ బలంగా ఉన్న రోజులు కదా సో మంచోజడం అలా ఉండేది సమాజం అప్పుడు సోమయాజు గారు మంత్రి ఆయన అడిగారు ఏమండి మరి వీళ్ళందరూ స్ట్రైక్ చేసేది అకౌంటింగ్ లేకుండా రాజ్యం అలా నడుస్తున్నారు ఆయన దగ్గర వేదం విద్యార్థులు ఉండేవారు వాళ్ళు యాభై మంది వందమంది ఉన్నారు పిలిచాడు అరే మీ వేదం కొద్ది రోజులు వాయిదా వేసి ఈ పని చూడండి అన్నాడు అంటే మేము చేయగలమంటే వేదం చదివిన వాడు అకౌంటర్ రాయలేడా పర్వాలేదు రాయగల మొదలు పెట్టండి అన్నాడు వాళ్ళందరినీ ఆయన అప్పటి నుంచి వాళ్ళు చేశారు రాజుగారు ఎంతో సంతోషపడి వాళ్ళకి ఆ స్టైక్ నడిచినంతకాలం జీతాలు ఇచ్చి ఆ రాజ్యం ఆగిపోకుండా చేశారు కనుక వాళ్ళకేమో ఉపహారాలు బహుమతులు వేస్తే వాళ్ళే ఉన్నారు మేము దీంట్లోనే ఉండిపోతాం వాళ్ళకి వేదవద్దు ఇదే అప్పటి నుంచి ఆ వంశాలకి నియోగులు అని పేరు వచ్చింది ఈ నియోగులలో మూడు నియోగులు ఆరు నా జనరల్ నాలెడ్జ్ ఎంత ఒకసారి నీకు చూపించేస్తున్నాను మూడు వేల నియోగులు ఆరు వేల నియోగులు అంటే ఎక్కువ జీతం ఉన్నవాళ్లు ఆరు వేల నియోగులు తక్కువ ఉన్నవాళ్లు మూడు వేల నియోగులు అలాగే ఉన్నాయి ఇప్పటికీ ఉన్నది నియోగుల్లో రెండు శాఖలు ఉన్నాయి వాళ్ళు నియోగులు నియోగులనే ఎనబడతారు బ్రాహ్మణుల్లోనే ఒక శాఖాభేదం సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంక ఇప్పుడు నియోగ శబ్దానికి మీకు అర్థం మీరు మర్చిపోరు యూ రిమెంబర్ ఇట్ వాల్యూ కాబట్టి ఎవరు నియోగిస్తున్నది ఈ మనస్సుని ఎవరైనా పనికట్టుకుని నియోగిస్తున్నారా లేక ఒకనొక తత్వము యొక్క సన్నిధి మాత్రముచే చైతన్యతత్వము యొక్క సన్నిధి మాత్రము చేతనే అది ప్రేరితమై అది ప్రవర్తిల్లుచున్నదా అనే ఆ తేడాని సన్నిధి మాత్రము చే ఇచ్ఛా మాత్రము అంటే సన్నిధి మాత్రము దాని చేతనే ప్రేరితమై ఆ కుర్చివేంటి ప్రేరితమై ఆ మనస్సు ప్రవర్తిల్లుచున్నది అనే సందర్భంలో షితం ప్రేషితం అని రెండు పదాలకి సార్థక్యం అలా కాకుండా కేవలము ప్రేషితం అన్నట్లయితే ఆ చైతన్యతత్వం పరిగట్టుకుని ప్రేరేపిస్తోంది అంటే దాని ఎందు లేకపోయినా కారయూతృత్వం వస్తుంది కారయతృత్వము అంటే చేయించడం చేయించడం కూడా ఒక రకమైన కర్తృత్వము కాబట్టి దాని ఆత్మ చైతన్యమునందు కారయుతృత్వము ఒక విశేషణ వస్తుంది అది అభీష్టం కాదు కాబట్ ఆత్మచైతన్య సన్నిధి ఎందు కేవలము స్వయం ప్రేరితమై మనస్సు ఎలా ప్రేరితమైందో అలా ప్రేరితమై ప్రవర్తిల్చున్నది అని చెప్పడం అభీష్టం అందుకోసం ఇషితం ప్రేషితం అని రెండు శబ్దములను ప్రయోగించినారు ఇది ఐ హివెన్ ఎ రీక్యాప్ ఆఫ్ వాట్ వెంక్ బై ఇప్పుడు దీని మీద ఈ ఇషితం ప్రేషితం అనే రెండు పదముల ప్రయోగం మీదనే ఓ పూర్వపక్షము అర్థ అభిప్రేత సత్ క సిద్ధాత్ ప్రతి నవ్యం ఓహో మీ అభిప్రాయమలాయితే అంటే ఏ తము యొక్క సన్నిధిమాత్రముచేత మనస్సు ప్రవర్తిల్లుతున్నది అది పని కట్టుకునే ప్రేరేపించటం లేదు అని చెప్పదలుచుకుంటే ఇఫ్ దట్ ఈస్ వాట్ యు దట్ ఈస్ వాట్ యువర్ క్లెయింగ్ ఇఫ్ దట్ ఈజ్ యువర్ యువర్ ఎయిమ్ టు సే అదే వివక్ష అయినప్పుడు ఇంకా ఇషితం చాలు తేనే ఇషితం పద్ మనహ అంటే చాలు దేని యొక్క ఇచ్ఛా మాత్రముచే మనస్సు అంటే చాలు ఎందుకంటే ఇచ్ఛా మాత్రముచే మనస్సు ప్రవర్తిల్లుచున్నది అంటే తప్ప ఆ తత్వము అది ఏదైతే అది పని కట్టుకుని ప్రేరేపించటం లేదు కదా ఇషితం అంటే కాదు ప్రేషితం అని ఇషితం అనకపోతే అది పని కట్టుకుని నియోగిస్తోంది అర్థం వచ్చి దాని ఎందు ఒక విశేషణం జతగూడుతుంది అది మనకు అభిష్టం కాదు బాగానే ఉంది కాబట్టి మీరు ఇషితం అట్టు డ్రాప్ చేసేయండి ఆ తత్వం ఉన్నది దాని ఇచ్చా మాత్రముచే సన్నిధి మాత్రముచే మనస్సు ప్రవర్తిల్లుతున్నది పద్ధతి కాబట్టి మీ ప్రశ్న ఎలా ఉండాలి తేనే ఇషితం పద్ధతి మనహ అంటే సరిపడుతుంది మీ అభీష్టం సిద్ధిస్తుంది మీరు చెప్పదలుచుకున్నది ఇది అనేది మీ కోరిక సిద్ధిస్తుంది వివక్ష అంటారు వక్తు మీరు ఏది చెప్పదలుచుకున్నారో అది చెప్పినట్లవుతుంది ఈ ఇషితం అంటే సరిపడుతుంటే మళ్ళీ ప్రేషితం అదనంగా పెట్టారు ప్రేషితం అదనంగా పెడితే మీరు అదనంగా పెట్టిన శబ్దానికి అదనపు అర్థం రావాలి ఇషితం అనే దాని చేత ఎంత అర్థం వస్తుందో అదే అర్థం ఇషితం ప్రేషితం రెండు పదాలకి సరిపెట్టేద్దాం అంటే కుదరదు అదే అంటున్నారు అపిదాధిక్యా అర్థాధిక్యం యుక్తం ఇది అంటే ఇది హేతో సో ఇది శబ్దము అధికం వేసినప్పుడు అర్థంలో కూడా అధికం ఉండాలి అది లాజిక్ అంటే అలా ఉంటుంది అధిక శబ్ద ప్రయోగం చేసి అర్థంలో మార్పేయలేదు అంతే ఉంటుంది అంటే అది లాజికల్ స్టేట్మెంట్ కాదు ఎందుకంటే అప్పుడు అధిక శబ్ద ప్రయోగం తప్ప వ్యర్థం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇషితం అంటే దేని యొక్క ఇచ్ఛా మాత్రముచే మనస్సు ప్రవర్తిల్లుతున్నది అని అంతటతోటి మీరు ఆగకుండా ప్రేషితం అనే పదాన్ని కూడా ప్రయోగించినారు గనుక ఎంతో కొంత అర్థాధిక్యాన్ని మీరు చూపించాలి ఎంతో కొంత ఎక్కువ అర్థాన్ని చూపించాలి అని పూర్వపక్షి అధిక అర్థాన్ని వాలంటీయర్ చేస్తున్నాడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అధికమైన అర్థం చెప్పచ్చు ఇలాగా ఇచ్చయా కర్మణ వాచాన ప్రేషితం అవగంతుంయు కాబట్టి అర్థ విశేషం అంటే అంతకుముందు చెప్పిన అర్థం కంటే కొంచెం తేడా విశేషము అంటే తేడా సో అర్థంలో కొంచెం తేడాన్ని మనం కలిగి ఉండాలి ఇలా చెప్దాం ఇషితం ప్రేషితం రెండూ ఉన్నాయి కనుక ఇషితం దేని యొక్క ఇచ్ఛా మాత్రముచే ఇచ్చచే ప్రేషితం ఇచ్చతో బాటుగా ఒక సంకల్పము చేతనో లేక వాగ్రూపముగానో ప్రేరిత ప్రేరణ కూడా చేయబడినయి కాబట్టి లోపల ఏదో ఒకటి ఉన్నది దాని ఇచ్చచేత ఈ మనస్సు ప్రవర్తిల్లుతున్నది ఇషితం ఇషితం మనహ అంతేకాకుండా ఆ ఉన్నది దీనికి సంజ్ఞ చేస్తుంది సూచన ఇస్తుంది ఇలా ఇలా ప్రవర్తిల్లు అని సూచన ఇస్తుంది ఇలా చేతితో ఇలా వేలు పెట్టి చూపిస్తుంది అంటే కర్మ చేత ప్రేరేపించినట్టు లేకపోతే దానికి అది ఆకాశవాణి వంటిది లోపల ఏదో తత్వం ఉన్నది దానికి వాక్కు కూడా కాదు ఈ వాక్కు అక్కర్లేదు దానికి దానికి ఏదో వాక్కు ఉన్నది ఆ వాక్కుతోటి అది ప్రేరేపిస్తుంది ఓ మనస్స నువ్వు దీంట్లో వెళ్ళి ప్రవర్తిల్లు అని ప్రేరేపిస్తుంది అటువంటి ప్రేరణను పొంది ఈ మనస్సు ప్రవర్తిల్లుచున్నది అది ఏడి కేనా కశ్య ఇచ్చయా కేన కర్మణావా చావా ప్రేరితం ఎందుకంటే ఇచ్ఛ ఒకటి ప్రేరణ ఇంకొకటి ప్రేరణ ఉండాలంటే వాగ్రూపంగా ప్రేరణ ఉంటుంది లేకపోతే కర్మ ప్రేరణ ఉంటుంది కర్మంటే ఏదో వేలు చూపించడమో సంజ్ఞ చేయడమో ఏదో రకంగా ప్రేరణ చేయవచ్చు లేకపోతే వాగ్ కూడా ప్రేరణ చేయవచ్చు వెళ్ళు అని మనస్సుకి ఆజ్ఞని జాలి చేయవచ్చు సో రెండో రెండు ఉన్నాయి పదాలు కాబట్టి దానికి ఇచ్చ ఆ తత్వం ఒకటి గలదు దానికి ఇచ్చ ఏమని ఇచ్చా ఈ మనస్సు విషయంలో ప్రవర్తిల్లుగాక అని ఇచ్చా ఆ ఇచ్చినది ప్రకటిస్తుంది ఎలాగా కర్మ ద్వారా గాని వాక్కు ద్వారా గాని ప్రకటిస్తుంది అది ప్రకటించగానే మనస్సుకి ప్రేరణ లభిస్తుంది ఆ విధంగా దేని యొక్క ఇచ్ఛచే దేని ప్రేరణచే మనస్సు తన విషయంలో ప్రవర్తిల్లుచున్నది అనే ప్రశ్న చాలా యుక్తియుక్తంగా ఉంటుంది ఓకే ఇదంతా పూర్వపక్షం అది ఏమిటో ఇంత దాకా చెప్పలేదు ఇంత ఇంకా ప్రశ్న మీదనే మేమాంస ఓకే ముందు ప్రశ్న తెలియాలి ప్రశ్న సరిగా సరిగ్గా ప్రశ్న వేరు ఇప్పుడు సత్సంగంలో నేను ప్రశ్నల కైతం మీద ఇది అవేరికలో ఇక్కడ ఎవరు ప్రశ్నలు అడగరు కాబట్టి పర్వాలేదు అక్కడ వాళ్ళు ముందు హలుగురికి ముందు ప్రారంభం ఏదైనా ఒక రిట్రీట్ ఉందంటే అది ప్రశ్నలతో ప్రారంభం పాఠం చెప్పక ముందే ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు గుట్టలు గుట్టలు అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు ఈమెయిల్లో కూడా ప్రశ్నలు రాసజ ప్రశ్నలు రాసేస్తాడు నేను ఏమైనా రాస్తానంటే ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టైప్ ఆన్సర్స్ టు ఆల్ ధియర్ క్వశ్చన్స్ అని రాస్తూ ఉంటాను నేను ఇప్పటికీ రెండు సార్లు మూడు వందల అదే వాక్యం నేను రాస్తూ ఉంటాను హీ రైట్స్ హాఫ్ ఎ డెన్ సో వాటికి సమాధానం చెప్పడం ఒక ఏడాది పాఠం చెప్తే క్వశ్చన్స్ హెట్లు కావు అంచేత అలా రాస్తూ ఉంటాను యు కాల్ మీ ఐ విల్ డిస్కస్ ఆర్ యుట్ ఇన్ ది క్లాస్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు వస్తాయని చెప్తూ ఉంటా కాబట్టి ప్రశ్న కాగితం మీద రాయమని ఎందుకంటారంటే ప్రశ్నని వాడు ప్రాపర్గా ఫార్ములేట్ చేయగలుగుతాడు చెప్పరా అంటే ఏదో అడ్డంగా గాలి గాలివాటంగా చెప్తూ ఉంటాడు తలా తోకాలకుండా ఏదో చెప్తూ ఉంటాడు అది ఐడియాస్ సరిగ్గా క్రిస్టలైజ్ అవ్వావు కాగితం మీద రాయడం ప్రారంభిస్తే ఐడియాస్ క్రిస్టలైజ్ అవుతాయి ప్రశ్నకు ఒక రూపం వస్తుంది కాబట్టి ప్రశ్న వేయడం కూడా అంత తేలికేం కాదు తలా తోకా లేకుండా ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా అంటే మీరు మీకు అనుభవం ఉంటే తెలుస్తుంది నాకు బాగా అనుభవం కనుక నాకు తెలుస్తూ ఓకే సో కాబట్టి ఇక్కడ ప్రశ్నలే పట్టుకుని మనం సాగ దాన్ని హౌ ద క్వశ్చన్ షుడ్ బీ అని కాబట్టి ఈ ఏదో ఒకటి ఉన్నది దాని చేత ఇచ్చే ఇచ్చి దాని చేత కోరబడినది అండ్ ఆల్సో దాని చేత ప్రేరితమైనది ఆ విధంగా మనస్సు ప్రవర్తిల్లుతోంది తన విషయంలో ఎందు అది ఏమి అని పరిష్ అలాగా అర్థాధిక్యాన్ని మనం చూపించాల్సి ఉంటుంది అని పూర్వపక్షం ఓకే అది ఆ పూర్వపక్షాన్ని అంగీకరించడంలో ప్రమాదం ఉన్నది ఏమిటంటే ఆ కేమ శబ్దానికి అర్థం చెప్పబోతారు కదా ఆత్మ అని చెప్పబోతారు కాబట్టి ఆత్మకి కేవలము ఇచ్చా మాత్రము సన్నిధి మాత్రమే కాకుండా ఆత్మయందు కర్త కర్మ కర్మ సంబంధం ఉంటుంది అదేదో కర్మ చేస్తోంది స్వయంగా కర్మ చేయకపోయినా మనస్సుని ప్రేరేపించుటానే కర్మ చేస్తోంది అతను లేదా అది వాగ్రూపంగా అది ప్రేరేపిస్తోంది అంటే దానికి ఇంద్రియ ఉంటుంది అని ఈ రకంగా ఆ కొత్త కొత్త సందర్భాలన్నీ దాంట్లోకి వస్తాయి అటువంటి ఒకనొక అభిప్రాయంతో పూర్వపక్షాల ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు మీరు గమనించండి ఈ యోగులు ఈ సిద్ధులు అవి మాట్లాడి వాళ్ళు ఏమంటారు నేను అలా ధ్యానం కూర్చుంటే లోపల నుంచి ఎవడో మాట్లాడారు అంటాడు కాదురా నీ మనస్సే మాట్లాడిందంటే ఒప్పుకో ఇంకేదో ఉంది మాట్లాడారు అంటాడు అంటే ఇంకేదో ఉంది దానికి నోరు ఉంది దానికి భాష వీడి భాషలో అది మాట్లాడిందని తేలిందా లేదా ఇంకేదో ఉన్నమాట వాస్తవం ఆ ఇంకేదో పరమాత్మ అయితే దానికి భాష వచ్చునో అది మాట్లాడుతుంది వీడి భాషలోనే మాట్లాడుతుందంటే ఇప్పుడు ఆ పరమాత్మని మీరు ట్రంకేట్ చేసి పెట్టినారా లేదా ఆ పరమాత్మకి భాషలు వచ్చును అంటే భాషాదురభిమానం కూడా ఒకసారి ఉండి ఉంటుంది సంస్కృతంలోనే మాట్లాడాలి అని అభిమానం పెట్టుకుందనుకోండి వీడికి వీడి మొహానికి సంస్కృతమే ఉంది అది వీడి వెరణాకులర్లో కూడా మాట్లాడాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతే వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తత్వంలోంచి కసల్లోకి వెళ్ళిపోతారు ఇన్ ఎనీ కేస్ ఇలాగంటి ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అని చెప్పారు ఇషితం ప్రేషితం దాన్ని కొంత మీమాంస చేయాల్సిన అవసరం ఉన్నది నా విచారం చేయాలి ఇప్పుడు కూడా తత్వాన్ని విచారం చేస్తే తత్వము నిగ్గుతీలుతుంది దాని స్వరూపం మనకి బాగా అవగతమవుతుంది విచారం చేయాలి విచారం చేయకుండా ప్రతిదానికి తరకాయపనం పనికిరాదు నా ఈ పూర్వపక్షము సరికాదు ఇందువల్ల ముందు సంగ్రహంగా చెప్తారు ప్రశ్న సామర్థ్యాత్మర్ ఈ సామర్థ్యం అనే పదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి సామర్థ్యం అంటే ఎబిలిటీ ఆ ప్రశ్నలో ఒక ఎబిలిటీ ఉన్నది ఏమిటి ఎబిలిటీ ఏమిటి అంటే ఆ ప్రశ్నకి ఒకనొక అర్థమును కన్వే చేసేటువంటి సామర్థ్యము శక్తి శక్తి సామర్థ్యం అంటే శక్తి సో శబ్దానికి శక్తి ఉన్నది శబ్దశక్తి అంటారు ఒక వాక్యం కూడా కలదు శబ్దశక్తి అచింత్య శబ్దానికి శక్తి చాలా గొప్పది లైక్ వాట్ ఇప్పుడు మహా ఇప్పుడు మహారాజా ఏమంటాడంటే సైన్యాన్ని సిద్ధం చేయి అంటాడు ఓ మాట ఆ మాట మంత్రి గారికి ఒక్కడికే వినపడుతుంది ఆయన మైకు బట్టి చెప్పడు రాజు మంత్రి గారు కూడా చెప్తాడు చెప్తే ఈయన తల ఇంకా ఆ తర్వాత ఉండే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి కొన్ని వేల మంది యొక్క సెలవులన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి సెలవుల్లో వెళ్లిన వాళ్ళందరికీ టెలిగ్రాములు పోతాయి వాపస్ వచ్చేసేయండి అని వాపసు రాకపోయినట్లయితే వాళ్ళని డిస్మిస్ చేయడం జైల్లో పెట్టడం జరుగుతుంది ఈ వీళ్ళందరినీ సమీకరణం చేసి వీళ్ళందరికీ కవాతులు అయిపోతూ ఉంటాయి రెడీ ఫర్ బ్యాటిల్ తర్వాత ఆర్మ్స్ అండ్ అదర్ పారాఫెటైలియా యుద్దానికి సంబంధించిన సామగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా సన్నద్ధము చేయబడుతూ ఉంటుంది ఇంత కార్యక్రమాలు నడుస్తుంది పెద్ద మూవ్మెంట్ హ్యూజ్ మూవ్మెంట్ ఇన్వాల్వింగ్ థౌజండ్స్ ఆర్ ఈవెన్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ థింగ్స్ తోటి మూవ్మెంట్ ఉంటుంది ఎంత మూవ్మెంట్ వచ్చింది అది అదంతా ఎక్కడి నుంచి వచ్చింది శబ్దశక్తి ఆ రాజుగారి పలికిన పలుపు ఆ మాటలో ఉంది శక్తి అయితే రాజుగారి లోటం పట ఉండాలి ఇంకోహం నోటం పడి అవే మాట రాష్ట్ర లాభం కాబట్టి ఈ విధంగా ఆయా సందర్భములలో శబ్దమునకు ఎంతో ప్రాముఖ్యము గలదు శక్తి గలదు కాబట్టి దాన్నే సామర్థ్యము అంట కాబట్టి శబ్దమునకు అర్థమును కన్వే చేసే ఒకనొక ఆ సామర్థ్యము ఈ ఈ ప్రశ్న కట్టి ఆ ప్రశ్నలో అర్థమును కన్వే శక్తి ఏది దానిని బట్టి దాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ ప్రశ్న వేసింది ఎందుకని ఎవరు వేశారు ఎందుకు వేశారు అని ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ప్రశ్నకు ఉండేటువంటి శక్తిని మనం పరిశీలిస్తే ఈ పైన చెప్పిన పూర్వపక్షము సరికాదు అని తేలిపోతుంది ఇది సంగ్రహవాక్యం దాన్ని మరి వివరించాలి వివరించాలి ఏమిటా సామర్థ్యం వివరించాలి సో ఆ సామర్థ్యాన్ని నేను బ్రాకెట్లో రాశాను మామూలుగా అనువాదం ఎలా ఉంటుంది ప్రశ్న సామర్థ్యాత్ ప్రశ్నకు సామర్థ్యము ఉన్నది గనుక అని ఉంటుంది అనుమానం సామర్థ్యం చెప్పద్దు అక్కడికక్కడే ఎంతో కొంత చెప్పాలి ఆ సామర్థ్యం ఏమిటంటే సామర్థ్యం అంటే అర్థమును ప్రకాశింపజేసే శక్తి అని మామూలు అర్థం అది ఏమిటి అక్కడ ఉన్న సామర్థ్యం ఏమిటంటే ప్రశ్న వేసిన వాడు వేదవేత్త అంచేత వాడు దారిని పోయే దానయ్య అంటారు దారిని పోయే దానయ్య వేసిన ప్రశ్నే కాదది వేదం చదువుకునే వేదంలో చెప్పినటువంటి కర్మలను కొన్నిటినైనా చేసి ఉపాసనలను జీవితంలో చేసి జీవితం యొక్క సుఖ దుఃఖాలన్నింటినీ అనుభవించినటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి పండితుడు అనుభవశాలి ఆయన వేస్తున్నాడు ఈ ప్రశ్న ఇలాంటి వేదాంతం ప్రశ్నలు మీకు లోకంలో ఎవడైనా వేస్తాడా ప్రశ్నే చెప్తా ఉంటారు ఈ పిచ్చి తమిళనాడులో ఎక్కువ ప్రశ్నే చెప్తారు వారి గవ్వలు పెట్టు కూర్చుంటాడు పన్నెండు గవ్వలో ఆరు గవ్వలో పెట్టుకుంటాడు వీడు వచ్చి ప్రశ్న అడుగుతాడు ఎవరు ప్రశ్న అడుగుతాడు మా కుర్రాడు అమెరికాకి వీసా వస్తుందని వెళ్తారు ప్రశ్న ఏదో ఇలాగే ఉంటుంది ప్రశ్నలు సంసారుల యొక్క సమస్యలు ఇలాగే ఉంటాయి సంవసారులే దీనికి సన్యాసులకు కూడా అవసరమే వీసాలు కాబట్టి నాకు గ్రీన్ కార్డ్ వస్తుందా వీసా వస్తుందా ఏదో ప్రశ్నలు వెళ్తారు అది అప్లికేషన్ పెట్టాడు ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ అది వచ్చినట్లయితే ఇట్ ఈస్ అసీఫ్ యూఆర్ ఆన్ ది ఇన్ యూఆర్ అన్ ది సెవెన్ టు హ్యావ్ అని ఈ అప్లికేషన్ ప్రాసెస్ సిక్స్ మంత్స్ ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రశ్న అడుగుతారు ప్రశ్న అడిగితే వీళ్ళు ఆ ప్రశ్న వేసిన సమయం మళ్ళీ దానికేవో దానికో పెద్ద విజ్ఞానం సమయం దిక్కు దిశ నీ పేరేమిటి ఇవేవి అవేవిటి అనేవో లక్షా ప్రశ్నలు మళ్ళీ వీటికి ఎరగబడి నోట్ చేసుకుని ఈ గవ్వలు ఎలా వేస్తారు ఈ గవ్వలకి ప్రశ్నకి సంబంధం ఏమిటండి దీన్నేమంటారంటే క్లారిటీ ఆఫ్ థాట్ అని నేను భగవద్గీత పాఠంలో చెప్పాను చూడండి అది లేదు అని అర్థం క్లారిటీ ఆఫ్ థాట్ ఉండద్దండి క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే మనిషి దిపరికిస్తాడు విచారం అనేది ఉండద్దు వీడు గమలు వేసి నీకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఆ విస వాడు సద్ సహృదయుడైతే నీకు మూడు వందల ముప్పాదికి విస వస్తుంది అలా చెప్పిన వాడిని కాలర్ పట్టుకుని ఎరా దాని కోసం ప్రశ్న ఎందుకురా నిన్నంత కష్టపడి నీకు ఈ ఫీజు ఇచ్చి ప్రశ్న అడిగితే నువ్వు ఇలాగా దాన్ని మొగా మొగా ఆడా చెప్పరా అంటే ఇటు కాకుండా అటు చెప్తావా అంటే ఆ ప్రశ్న వాడు చెప్పింది ఎలా ఉంటుందంటే యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ వే యూ లైక్ ఇంటర్ప్రటబుల్ గా ఉంటుంది అలా చెప్పకూడదు ఇదమిత్తంగా చెప్పొద్దా ఇదమ్ ఇం అని చెప్పాలి చెప్పడం వాళ్ళు మీరు చూడండి మీరు ఈ బాగఫలాలు దీనఫలాలు మాసఫలాలు చదువు చూడండి సంవత్సర ఫలాలు ఎక్కడైనా వాడు ఏదమత్యంగా చెప్తాడా చెప్పడా మీకు ఇంట్లో వారితో కలహము వచ్చే అవకాశము కలదు కానీ మీరు బుద్ధిమంతులుగా ఉన్నట్లయితే రాదు అని రాస్తాడు ఎందుకు దానికూ గ్రహాలకి సంబంధమేమి ఉండండి అంటే నా బుద్ధిలో ఏదో దోషం ఉందో లేకపోతే మరేమో నాకు తెలియదు కానీ వీళ్ళని చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాట్ ఎవర్ సో కాబట్టి ప్రశ్న సామర్థ్యం ఉంటే ఏదో దారిని పోయే దానయ్య వేసిన ప్రశ్నని దానికి ఏదో గవ్వలు వేసి సమాధానం చెప్పారని అలా చూసుకోకూడదు మీరు ఆయన మహావిద్వాంసుడు ప్రశ్న వేసినాడు కెనేషితం పద్ధతి ప్రేషితం మనహ ప్రతి మనిషి అలా ఉంటాడండి మనస్సే నేను దేహమే నేను అప్పుడు మనస్సే నేను అన్నప్పుడు ఆ మనస్సు దేని వలన ప్రేరితమై పనిచేస్తోందనే ప్రశ్న వహయించదు ఒకవేళ ప్రశ్న వహిస్తే స్వర్గంలోనో వైల వైకుంఠంలోనో ఒక ఆయన కూర్చుని రిమోట్లో దీన్ని కంట్రోల్ చేస్తున్నాడని చెప్తాడు అని పురాణంలోకి పోతాడు అలా కాకుండా అధ్యాత్మ తత్వాన్ని వాడు అడగ అడిగి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు ఎంతటి వివేకవంతుడై ఉంటాడో మీరు ఆలోచించుకోండి కాబట్టి ప్రశ్న వేసిన వాడు అత్యంత సమర్థుడు వివేకవంతుడు అతనికి చిన్న సందేహం వచ్చి ప్రశ్న అడిగాడు ఇదంత సామర్థ్యమనే పదానికి అర్థం నేనేదో కథ చెప్తున్నాను అనుకోద్దు ఆ ప్రశ్న సామర్థ్యాత్ అనే దాన్ని వివరిస్తున్నాను ఇప్పుడు భాష్యకారులు దాన్ని వివరిస్తున్నారు దేహాదిరక్త ఈ ప్రశ్న వేసిన వాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతను ఆ ప్రశ్న వేసినవాడు ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ సంఘాతమును పరిశీలించాడు ఈ సంఘాతము అనిత్యము దేహము అనిత్యము దేహం అనిత్యము అని తెలుసుకోవడానికి ఓపిసారి చేయాలి చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎక్కడే ఉంటామన్నట్టుగా ఉంటారు దేహము అనిత్యము మనస్సు అనిత్యమోనే ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది ప్రతిక్షణం మారిపోతుంది మనస్సు మీకు మనస్సు గురించి మీరు గమనించలో లేదో ఏ ఇష్యూ మీద నిన్న ఒకడు మిత్రుడో అదే ఇష్యూ మీద ఈవేళ వాడు శత్రువు అవుతాడు మీకు తెలుసా సంగతి అదే ఇష్యూ ఇప్పుడు నిన్న పోలీస్ ఆఫీ నిన్న ఓ కేసు పట్టుకుని నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర వెళ్లి కంప్లైంట్ ఇచ్చా ఇస్తే వాడు పాపం చాలా చాలా చాలా అకామడేటివ్ గా మాట్లాడి అవునండి మీకు అన్యాయమే జరిగింది మీకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం మీకు న్యాయం చేయట్లాగా చేస్తాం మేము పోలీసులున్న దేనికి మీకు ఈ అన్యాయం జరగడానికి వాడు ఆ మీకు ఇలా చేశాడు చేస్తున్నాడని తెలుస్తూనే ఉంది చెప్పండి వివరాలు చెప్పండి అని We will come back to you, we will certainly do in making... we that justice is done, and assure justice from this study. Mano yavanu kuntav, chala sat purushudu mani ke darikadhan satyash pari nintu kustav. Manada velte, vada yavanu hana tu kilsana, ee kavun hai, ee f.i. r. f.i. r me maghidepana, f.i. r. ee puti chau, nen nishte ivala, ronav niraya bhai f.i. r. nana, chal chal, antoh sya asthara. Yudhe pa yinne? Aray, nenna manashtaki, iwada manashtaki, inta teada ayakhani juchane? అంటే ఏదో అయిందనమాట ఇంటర్వీనింగ్ నైట్లో ఏదో అయిందనమాట మనస్సు ఎంత చెంచలం చూసారా ఎంత చెంచలం అంటే కొడుకు ఇంటికి వచ్చాడు తల్లి పడిగేదో చెప్పింది చెప్తే అమ్మా నాకు అర్థమైంది నీ నీ దుఃఖం నీ ఆవేదన నాకు అర్థమైంది ఆవిడ సత్యం లేదీ ఫైట్ ఇస్తానే ఆవిడ్ని అయిపోయింది మొన్నాడు పొద్దున్న తల్లి అండి నాన్న నువ్వు నీతో చెప్పిన వాళ్ళు నువ్వు చూస్తా అంటే ఏమా ఇలాంటి వెళ్ళబెట్టుకోకూరుకో కూర్చో సాయిగా భోజన చేసి కూర్చోని ఇసుకొని వెళ్తుంది అంటే ఏదో అయింది అనమాట రాత్రి ఏదో అయింది సంథింగ్ హ్యాపెండ్ ఇంది నైట్ కదా కాబట్టి మనుషుల మనస్సులు అలా క్షణాల్లో మారిపోతాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మారడం తప్ప ఉప్ప అని మనసు మిత్రుడు శత్రువు అయిపోతాడు శత్రువు మిత్రుడు అయిపోతాడు కాబట్టి యూ నెవర్ నో సో కాబట్టి మనసులు అనిత్యము అని తెలుస్తూ ఉంటుంది కానీ దేహం అది ఫిజికల్గా ఉంది కదా టేబుల్ నిత్యం అనుకుంటాడు టేబుల్ ఫిజికల్గా ఉంది కదా నిత్యము మా తాతగారి దగ్గర నుంచి వస్తుంది అనుకుంటాడు కాబట్టి టేబుల్ నిత్యం ఫిజికల్ కాబట్టి బాడీ కూడా ఫిజికల్ కాబట్టి ఇది కూడా ఎముకలు ఉన్నాయి కదా ఇంపొని ఎముకలు లేకపోతే కొన్ని మాంసం చాలా చెదరం ఎముకలు ఉన్నాయి పైన మాంసం ఉంది కొంత కుట్టేసి చాలా చక్కగా బలంగా ఉంది కాబట్టి ఇది నిత్యం అనుకుంటాడు కానీ మనస్సు నిత్యం అనుకోవడానికి అసలు వీలేదు వాస్తవంలో దేహం కూడా అనిత్యమే టేబుల్ కూడా అనిత్యమే ఇది అనిత్యం అంటే ఎలాగో తెలుసునండి ఎవడో బయట పారేస్తున్నాడు ఏమండి నేను అడిగాను ఏమండి ఏమిటి ఏం చేస్తున్నారు మీరు నేను నేను కొత్త టేబుల్ కొనుక్కుంటున్నానండి అనిచేత దీన్ని రిజెక్ట్ చేస్తున్నాను అంటే రిజెక్ట్ చేయడం అంటే ఏంటండి మరి నేను ఎక్కడ పెట్టిన దీన్ని ఇంట్లో చోట్లేదు అంచే బయట పెడుతున్నా ఎవరికి అవసరం వాడు తీసుకెళ్తాడు ఇది కొత్తగానే ఉంది కదా మీరు ఎందుకు కొత్తది కొనుక్కుంటున్నారు అయా మాకు దీంతో విసుదిత్యేము ఇంకా మాకు అక్కర్లేదు అయితే నేను తీసుకోవాలి తీసుకోవాలి అన్నాడు నేను తీసుకొచ్చాయి దా రకంగా వచ్చింది టేబుల్ కాబట్టి వాడి దృష్టిలో ఇది అదిత్యం నా దృష్టిలో ఇది నిత్యం వాడికి అయోగ్యము నా దృష్టిలో చాలా యోగ్యము కాబట్టి ఈ ప్రపంచంలో నిత్యము అనేది ఏదీ లేదు మనస్సు అనిత్యము దేహం అనిత్యము నాకు నిత్యతత్వం కావాలి దాని వైరాగ్యం అలాంటి విరక్తుడు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు మనం ఆ ప్రశ్న అడిగిన వాడి సందర్భం చూసుకుని ఆ ప్రశ్నలను అర్థం చేసుకోవాలి అటువంటి విరక్తుడు తర్వాత వాడు వేదం జరుగుకున్నాడు కర్మతో చేస్తే స్వర్గం వస్తుంది ఈ దేహము ఇంద్రియము మనస్సు అనిత్యమైన స్వర్గం నిత్యం అని అనుకున్నవాడు మళ్ళీ ప్రశ్న వెళ్ళాడు వీడు ఇంకొకటి కూడా తెలుసుకున్నాడు ఏదైనా బై ఎఫర్ట్ వాట్ ఎవర్ యూ గెట్ యుజ్ ఇట్ ఎప్పుడు దీంట్లో రూల్ ఒకటి వాట్ ఎవర్ యూ గెట్ బై ఎఫర్ట్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కాజ్డ్ సంథింగ్ విచ్ ఇస్ కాజ్డ్ అంట అదే కదా మరి ఎఫర్ట్ అంటే సంథింగ్ విచ్ ఇస్ కాజ్డ్ అంటే ఏంటి ఆ కాజ్ వల్ల పుట్టింది అంటే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్లో ఇది ప్రకటమైనది వాట్ ఎవర్ హాజ్ కమ్ అవుట్ ఆఫ్ ఎ కాజ్ యూ విల్ లూజ్ ఇట్ ఇప్పుడు మట్టి నుంచి కొండ వచ్చింది అనుకోండి కొండ పోతుంది అది ఎంతో కాలం నిలబడింది మళ్ళీ మట్టి అయిపోతుంది మళ్ళీ ఏదైతే అది అవుతుంది చెల్లర అవుతుంది సో యూ విల్ లూజ్ ఇట్ ఎందుకు యూ విల్ లూజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ కాజ్డ్ బికాస్ ఇట్ వాస్ బోర్న్ బోర్న్ అన్నా కాజ్డ్ అన్నా ఒకటే కాబట్టివన్నీ కొన్ని బేసిక్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్ వాట్ ఎవర్ ఈజ్ కాజ్డ్ విల్ గో పోతుందండి ఎఫర్ట్ వల్ల వచ్చినది పోతుంది అంచేతనే మోక్షము కనుక కర్మకార్యమైతే ఆ మోక్షం కూడా పోతుంది కాబట్టి మాకు కర్మకార్యమైన మోక్షం మాకు అక్కర్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ స్వర్గము కర్మకార్యమా కాదా స్వర్గము కర్మకార్యము అంటే బై ఎఫర్ట్ యూ ప్రొడ్యూస్ ఇట్ కర్మకార్యము కనుక అది పోతుంది కాబట్టి దీనివల్ల ఏమైంది మోక్షము కర్మకార్యము కాదు అని ఒక నిర్ణయము కర్మకార్యమైనటువంటి స్వర్గాది భోగములు అనిత్యంలోని ఇంకో నిర్ణయము దానిలో ఉన్నాడు వాడు కర్మకార్యాద్రక్త అత ఇటువంటి విరక్తి గలవాడు కనుకనే అన్యత్ కూటస్థం నిత్యం వస్తుబుభుత్సమాన బుభుత్సమాన అంటే బోద్ధుమిచ్చుహు తెలియగోరుచున్నాడు బోద్ధుమిచ్చు బుభుత్సు అంటారు అయితే బుభుత్సమాన ఆత్మ నేపథ్యంలో బుభుత్సమాన అని ఉంటుంది సో బోద్ధుమిచ్చుహు తెలియగోరుచున్నాడు దేనిని తెలియగోరుచున్నాడు ఈ అనిత్యమైన దేహేంద్రియ మనస్సంఘాతము కంటే అన్యమైన అదర్ అతహ అన్యత్ అత అంటే ఈ కారణము వలన అని చెప్పచ్చు లేకపోతే అత అస్మాత్ దేహేంద్రియ సంఘాతాత్ ఈ దేహేంద్రియ సంఘాతము నుండి విరక్తుడైనాడు అత అన్యత్ ఈ దేహేంద్రియ సంఘాతము కంటే ఇతరము అంటే దేహము ఇంద్రియము మనస్సు మనకి తెలుస్తూనే ఉందండి అవి మనకి తెలుస్తూనే ఉన్నాయి వాటికంటే ఇతరము ఎటువంటిదై ఉంటున్నది కూటస్థం కూటస్థం అంటే ఇమ్మొబల్ ఇమ్మొబైల్ అని అర్థం ఇమ్మ్యూటబుల్ దాంట్లో మ్యూటేషన్స్ ఉండవు ఇప్పుడు మనస్సు ఉందనుకోండి మనస్సు గురించి ఇంత చెప్పాను కదండి సాయంకాలం అలా ఉంటుంది మొన్నటి ఇంకోలా ఉంటుంది మనస్సు మారిపోతూ ఉంటుంది సుఖం ఉంటుంది మనస్సులో ఒకప్పుడు మరుక్షణంలో దుఃఖం ఉంటుంది సెల్ఫోన్ రా సెల్ ఫోన్ రింగ్ అవ్వకముందు సుఖం రింగ్ అయిన తర్వాత దుఃఖం లేదా సెల్ ఫోన్లో అది ఏదో వైబ్రేట్ అవుతుంది ఎస్ఎంఎస్ వచ్చిందన్నమాట ఆ ఎస్ఎంఎస్ చూసేసి దుఃఖం అంతకుముందు దాకా వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏదో వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంది పక్కన ఒక ఆమె భుజం మీద చేవేసి డ్యాన్స్ చేస్తాం ఏదో వైబ్రేట్ అవుతుంది వైబ్రేట్ అయింది కదా అనిపిస్తారు దుఃఖం అంతకుముందు దాకా సుఖం రక్షణ నుంచి దుఃఖం ఏమనుకుంటున్నారు ఈ జగత్ కాబట్టి ఇంద్రియములు మనస్సు దేహము అంత చంచలములు అవే కానివ్వండి ఉంటుంది Is there something that cannot be mutated? So immutable. Vikaramulu leenidi. Vakata unnada. Kota-stham. Hade kotamu vale untu ne. Kotastham ale padanivyakshanam jasuna. Kotamu vale untu ne. Kotamu vale untu ne. Kotamu ante telugu kammarivani daagali. Kammarivadu oranacca kamsadivani daagali. Kotasthamu ante nirvikaramu ante vikaramulu leenidi. Kotasthamu ante nirvikaramu nattham. Kotamu ante... కమ్మరి వాణి లేక కంసాలి యొక్క దాగలి దాగలి అంటే తెలుసునండి ఓ ఇనప్ప దిమ్మ ఆ దిమ్మ దానిమీద పెట్టి వీడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు దాని మీద ఏ లోహాన్ని పెడితే ఆ లోహంలో మార్పులు వస్తాయి దాని షేపులు మారిపోతూ ఉంటాయి కానీ ఆ దాగలి మాత్రం అది ఈ షేపు మారకుండా అలాగే ఉంటుంది నిజానికి ఆ దాగలి వీడికి తండ్రి నుంచి వచ్చింది తండ్రిని అడగండి ఎక్కడి నుంచి వచ్చిందో ఏదని వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది తాత తాతను అడుగు వెళ్ళి ఈ దాగలి అంటే మా ముత్తాత నుంచి వచ్చిందంటాడు అంటే ఎన్ని తరాలు కవర్ చేశాను నేను ఇప్పుడు ఐదు తరాలు కవర్ చేశాను ఐదు తరాల నుంచి ఆ దాగలి అలాగే ఉంది దాని మీదకి బంగారం వస్తూ ఉంటుంది ఆభరణ రూపాలు మారుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఆ దాగలి మాత్రం మారదు అలాగే లోపల ఒక కంసానివాణి దాగలి వంటి ఇమ్మ బాయిల్ ఇమ్మ వికారములు లేనిది కదలికలు లేనిది చలనము లేనిది మార్పులు లేనిది ఒక తత్వము గలదు ఒకటి ఉంది సినిమా తెర అలాంటిది సినిమాతో పోలిస్తే సినిమా తెర అలాంటిది సినిమాలో వర్షాలు పడుతూ ఉంటాయి సినిమా తెరకి ఏ వర్షమో ఉండదు సినిమాలో అగ్ని ప్రమాదం ఉంటుంది సినిమా తెరకి ఏ ప్రమాదమో ఉండదు సినిమాలో హీరోలు ఉంటారు విలనలు ఉంటారు ధర్మాలు ఉంటాయి అధర్మాలు ఉంటాయి శృంగారం ఉంటుంది హాస్యం ఉంటుంది బేభత్స ఉంటుంది కరుణ ఉంటుంది అన్ని రసాలు ఉంటాయి తెరకి ఏ రసమో ఉండదు అది ఎలా శుద్ధ నిర్వికారం ఏ రకమైన మార్పు లేకుండా ఉంటుంది ఏ నిర్వికారంగా ఉంటుంది తెర అవునండి అలాంటిది ఒకటి మీ ఎందుకు కలదు అది కావాలి నాకు అన్యత్ కూటస్థం నిత్యం అది నిత్యము ఎందు ఎందువల్ల నిత్యము వికారములు లేని కనుకనే నిత్యము లేకపోతే నిత్యము కనుకనే వికారములు లేనిది వాటెవర్ అటువంటి వస్తువు అది అది వస్తువు వస్తువు అంటే నాలుగు కాలాల పాటు నిలిచే దానిని వస్తువు అంటారు తత్వము యథార్థ తత్వము దానికి వస్తువు అనిపే యథార్థతత్వము ఇప్పుడు నెక్లెస్ వస్తువా బంగారం వస్తువా బంగారం వస్తువు నెక్లెస్ వస్తువు కాదు బంగారం వస్తువు మరి నెక్లెస్ ఏమిటి నామరూపాలు అనామో రూపము జనులు పెట్టుకుంటున్నారంటే నెక్లెస్ అనే కారణంగా పెట్టుకో పెట్టుకోవడం కాదని అది వస్తువు కనుక పెట్టుకోగలుగుతున్నారు నెక్లెస్ అనే కారణంగా పెట్టుకోవడం ఏమి ఉండదు నెక్లెస్ అంటే ఊరికే నామరూపాలు దాని ఏంది వస్తువు ఉన్నది గనుక వీళ్ళు నెక్లెస్ అనుకుంటున్నా బంగారం ఒకటి ఉంది కనుక పెట్టుకుంటున్నారు లేకపోతే ఇది ఎలా ఉంటుందంటే ఇలాగా ఆకాశంలో చూపిస్తాడు హెప్నాటిస్ట్ ఏం లేదు ఇలాంటి ఉంటాడు వీడందరూ హిప్నాసిస్ మాస్ హిప్నాసిక్స్ వెయ్యి మంది కూర్చుని ఉంటాడు లేదు ఇలా ఉంటాడు చూడండి ఇదిగో అందమైన అమ్మాయిని మీరు చూస్తున్నాను అంటాడు అంటే వీళ్ళందరికీ అందమైన అమ్మాయి కనపడుతుంది అక్కడ అందం లేదు అమ్మాయి లేదు దాన్ని ఏమంటారు నామరూపాలు లేజర్ షో ఎప్పుడైనా చూసారా లేజర్ షో అన్నది మీరు చూసుకుంటారు లేజర్ షోలో వీడు లేజర్ పెట్టి పెట్టుకుంటాడు ఇక్కడ వీళ్ళందరికీ ఆకాశంగా చూడమంటాడు వీళ్ళందరూ ఆకాశం చేసేలా చూస్తూ కూర్చుంటారు కూర్చుంటే వీడి పెట్టిన తిప్పుతూ ఉంటాడు అక్కడ సడన్గా ఒక ప్రసాదం కనబడుతుంది ఆ ప్రసాదంలో రాజుగారు కనబడతారు రాణిగారు కనపడారు అన్నీ కనబడతాయి ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు అంటాడు హంపీలో మేము ఎలా ఎవరోలో చెప్తే శ్రీకృష్ణదేవరాయలు ఇది తిమ్మాజీ అంటాడు ఇది రాణి గారు అంటాడు అవన్నీ చూపిస్తూ ఉంటాడు అక్కడ ఆ లేజర్ షోని పూర్వం శంకరాచార్యులు గంధర్వనగరము అని పేరు పెట్టారు గంధర్వ నగరం అంటూ ఉంటారే దట్ ఈస్ ది లేదర్ షో అక్కడే ఉండదండి ఊరికే నామరూప రాణి గారంటే అక్కడ రాణి గారు అంటారు రాణి అదిగో రాణి రాణి అంటే ఏమిటి అక్కడ ఈజిటే వస్తువు అది ఈజిట్ నామరూప నామరూప కాబట్టి అటువంటి నిత్యమైన వస్తువుని తెలియగోరి వీడు ప్రశ్నిస్తున్నాడు అని తెలుసుకోవాలి ఇదంతా ప్రశ్న సామర్థ్యమే ఎందుకంటే ఈ ప్రశ్న తలవకార వేదశాఖ సంహిత సామవేదంలో తలవకార శాఖ సంహితైపోయి బ్రాహ్మణమైపోయి లాస్ట్ చాప్టర్ లో వచ్చింది ఈ ప్రశ్న కాబట్టి వాడు ఆ ప్రశ్న అడిగిన వాడు ఒక సత్యతత్వాన్ని తెలుసుకోగోరని ప్రశ్నించుకున్నాడు అని ఆ ప్రశ్నకుండేటువంటి శబ్దశక్తిని బట్టి మనకు తెలుతున్నది ఒకవేళ అన్యత్ కూటస్థం వస్తూ తెలియబోరి ప్రశ్నిస్తున్నాడు అని మీరు అనుకోలేదనుకోండి అని అనే సామర్థ్యాన్ని మీరు స్వీకరించలేదనుకోండి అప్పుడు వాడు ప్రశ్న ఏదో గాలివాటంగా ప్రశ్న వేశాడు అని అనుకోవాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఎలా ఉంటుంది ప్రశ్న యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఇతరథ ఇచ్చావాక్కర్మభ దేహాదిత ప్రేరతృత్వం ప్రసిద్ధం ప్రశ్న అనర్థక లేకపోతే మీరు ఆ ప్రశ్నను బట్టి ేహేంద్రియ మనస్సుల కంటే అతీతమైన నిత్యమైన కూటస్థమైన తత్వమును తెలియగోరి వీడు ప్రశ్నిస్తున్నాడు అని కనుక మీరు అలా అర్థం చేసుకోకపోతే మీరు ఇతర అలా తీసుకోలేదనుకోండి అప్పుడు ఏమనాల్సి రాజుగారు భటుడు ఉన్నాడు ఏమండి రాజుగారు భటుడు చెప్పిన పనుల చేస్తూ ఉంటాడు రాజుగారు భటుడిని ఆ విధంగా ఎవడు ప్రేరేపిస్తారు ప్రేషితం ఎక్కడికి వెళ్ళి పంపిస్తే అక్కడికి పోతాడు పరిగెత్తుకుపోతాడు అలా ఎవరు ప్రేరేపిస్తూ ఉంటారు రాజుగారు ప్రేరేపిస్తారు రాజుగారు అంటే అర్థమేమిటి ఆయన వాక్కు ఏమండి తర్వాత ఆయన ఇచ్చ ఆయనకు కోరిక ఉంటుంది ఆ కోరికను బట్టి వాక్కు లేకపోతే కర్మ ఆయన పని చేసి దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చేసిన పనిని చూసి వీళ్లందరూ కూడా సంకల్పించి చేస్తూ ఉంటారు సో మోడీ గారు చీపురు బట్టుకు తిరిస్తే బట్టి ఎంతో మంది యువకులు మన సిటీని క్లీన్గా పెట్టుకోవాలి అని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు అంతకుముందు దాకా క్లీన్గా పెట్టుకోవచ్చు కదా ఆయన చేసిన దాన్ని బట్టి వీళ్ళు చేద్దాం అనుకుంటారు కాబట్టి ఒకని యొక్క ఇచ్ఛ ఒకని యొక్క వాక్కు ఒకని యొక్క కర్మ వీటిని బట్టి ఇతరుల యొక్క మనస్సు విషయములపై ప్రవర్తిల్లు అనేది మీకు లోకల్లో అంతటా కనబడుతూనే ఉన్నది అడ్వర్టైజ్మెంట్ రంగం అంతా అలాగే ఉంది కాబట్టినేషితం పద్ధతి ప్రేషితం మనహ అంటే వీడు పెప్సీ తాగుతున్నాడు ఎందువల్ల అంటే అడ్వర్టైజ్మెంట్లో ఆ అమ్మగారు ఎవరో పెప్సీ తాగారు కాబట్టి వీడు పెప్సీ తాగుతున్నాడు ఆవిడ చాలా ఇష్టపడింది పెప్సీని అంచేత ఆవిడ తాగుతుంటే వీడు చూశాడు అడ్వర్టైజ్మెంట్లో అలాగే ఉంటుంది ఓ అమ్మాయి అదేదో డ్రింక్ తాగుతుంది అంటుంది ఏమిటో డ్రింక్ అది ఏదో డ్రింక్ తాగుతుంది అది చూసి వీళ్ళు అందరూ తాగిస్తూ ఉంటారు దా ఆవిడికి ఆ డ్రింక్ మీద ప్రీతి కలదు ఇచ్చగలదు ఆమె ఆ డ్రింక్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా తాగారా ఈ డ్రింక్ అంటోంది వాక్కు పైగా తాగుతోంది ఆవిడ యొక్క ఇచ్ఛావాక్ కర్మల చేత ప్రేరితను వీళ్ళందరూ కూర్చోసుకుంటున్నారు ఆ డ్రింక్ ని ఈ మాత్రం తెలుగుదాటల కోసం ఉపనిషత్ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ ప్రశ్న వేసిన సామర్థ్యాన్ని బట్టి ఒక మనస్సు మనస్సులో ఉండే ఇచ్ఛ ఆ ఇచ్ఛ చేత వాక్కు వాక్కు చేత ప్రేరణ దాంతో ఇంకో మనస్సు ప్రవర్తిల్లింది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ లోక వ్యవహారానికి సంబంధించిన ప్రశ్న కాదు ఇది ఇది అధ్యాత్మానికి సంబంధించిన ప్రశ్న అధ్యాత్మంలోకి చూడు చూస్తే మనస్సు ప్రవర్తిల్లుతోంది దీనికి మనస్సుకి స్వతంత్రంగా ప్రవర్తిల్లుతోంది అంటే నాస్తికుడు వాడు మనస్సు స్వతంత్రంగా ప్రవర్తిల్లదు అది పరతంత్రమే ఆ మాట రాబోతోంది చర్చ ఈ మనస్సును ప్రేరేపించే తత్వము ఒకటి గలదు అస్థి దానికి మనం కన్వీనియన్స్ కోసం ఆత్మాని పేరు పెట్టుకోవచ్చు బట్ అస్థి అది ఏమిటి అని అస్థి అని చూచాయగా తెలుసుకుని అస్థి అనేటువంటి శ్రద్ద గలవాడాయి అది ఏమిటి ప్రశ్న వేస్తున్నాడు అంతేగాని ఒక ఇచ్ఛచేత ఓ మనస్సు ప్రవర్తిల్లింది అని ఆ రకమైన లోక వ్యవహారానికి సంబంధించిన ప్రశ్న ఇది కాదు లోక వ్యవహార దృష్ట్యా చూసినట్లయితే దేహము ఇంద్రియములు మనస్సు అనేటువంటి సంఘాతము ఒకళ్ళ ఇచ్ఛచేత ఒకళ్ళు చెప్పిన మాటను బట్టి ఒకళ్ళు చేసిన పనిని బట్టి ప్రేరేపించబడుట ఇతరుల యొక్క ఇచ్చ కర్మ వాక్కులు ఈ దేహాది సంఘాతాన్ని ప్రేరేపిస్తూ ఉండడము ఆ ప్రేరణ చేతి ఈ దేహాది సంఘాతము పనులను చేస్తూ ఉండడము మనస్సు సంకల్పిస్తూ ఉండడము ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం దేహం విషయమే కలదు మనస్సే తీసుకోవచ్చు ఒకడి ఎలా ఎలా సంకల్పిస్తుందంటే ఇంకొకడు ఎలా ప్రేరేపిస్తే వీడి మనస్సు అలా సంకల్పిస్తుంది మనం చూస్తూ ఉంటాం రాజుగారు ఎలా ప్రేరేపిస్తే అలాగే మనం ఆలోచిస్తాం లేకపోతే ఎవడో ఏదో విశ్వాసం సందర్భంలో ఎవడో చెప్తారు అది నమ్మి వాడి ఇచ్చకి తగ్గట్టుగా వీడు స్తూ ఉంటారు ఇప్పుడు ఓ రోజు నేను ఏదో ఏదో కారులో ఏదో పోతున్నా సామర్లకోట నుంచి కాకినాడ పోతున్నా పోతూ ఉంటే పెద్ద గ్రూప్ కింద వంద మంది నడిచి వెళ్ళిపోతున్నారు ఏమిటండి బాబు వీళ్ళందరూ ఇలా హైవే మీద హైవే మీద మీకు నడిచి వెళ్లే వాళ్ళు చాలా తక్కువగా కనపడతారు ఎవడో ఈ బర్ కాస్తున్నవాడు ఇక్కడ ఒకరాడు అలా పోతూ ఉంటారు తప్ప ఇంతమంది నూట యాభై మంది వీళ్ళందరూ ఇలా నడిచి వెళ్ళిపోతున్నారు ఎవరో వీళ్ళు వీళ్ళందరూ అన్నవరం వెంకటేశ్వరస్వామిని దర్శించడానికి వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామిని దర్శించడానికి వీళ్ళందరూ పాదయాత్ర మీద వెళ్తున్నారు వండర్ఫుల్ దాని పేరే తపస్సు అయితే ఈ తపస్సు ఇలా చేయాలని ప్రేరణ ఇచ్చిందంటే ఎవరో పెద్ద పేరు చెప్పి ఆయన చేత ప్రేరితులే వీళ్ళందరూ వెళ్తున్నారు మరి సరిపడింది కదా అలాంటి ప్రశ్న అనుకుంటున్నారా ఇది కాదండి ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ దాంట్లో ప్రశ్న వేసేదే ఉంది లోక ప్రసిద్ధమైన విషయమేది It is not that kind of a question. There is a question about the Atma Ustu. You know that you are going to be able to do the Atma Ustu. If you are willing to do the Atma Ustu, you are willing to do the Atma Ustu, you are willing to do the Atma Ustu. So this is an entirely different topic. So I will be able to tell you that. That's a great question. ఏమీ ప్రేషబ్ద్రదర్శిత ఏవా నా అంటే వీడు పూర్వపక్ష అంటాడు అంత బానే ఉంది అని చెప్పి మేము ఒప్పుకున్నాం ఆ ప్రశ్న చాలా గొప్పవాడు వివేరక్తుడు వివేకి ఒక నిత్యమైన తత్వాన్ని తెలియకోరి ప్రశ్న వేసినాడు ఆ నిత్యమైన తత్వము ఇచ్చా మాత్రము చేతనే ఈ మనస్సు ప్రవర్తిల్లుచున్నది మేము ఇషిత అంటే సరిపడుతుంది ప్రేషిత అండవు అనవసరం నేను చెప్పిందేది ఇషిత అంటే చాలు మీ కూటస్థ వస్తువు ఆత్మతత్వం అన్ని కవర్ అవుతాయి మనస్సుకి ప్రేషిత అనే మాట అదనంగా పడింది ఇక్కడ దానికి నువ్వేమైనా అర్థం విశేషంగా చెప్తావా అది చెప్పకుండగా ఊరికే మాకు పురాణం చెప్తున్నావే నువ్వు అని ప్రశ్న పూర్వపక్షం నా అలాగే అరుకోకూడదు మేము చెప్తున్నాం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది కాదండి మీరు పాఠం చెప్పకుండా మరో ఏదో చెప్తున్నాను అరే పాఠా టాకింగ్ పాఠమే చెప్తున్నాను కాదు నేను తెలివి చెప్పట్లేదు మీరు తెలుగు తెలుగు చెప్తున్నాను నేను యు ఓకే సో ఇప్పుడు సిద్ధార్థం సంశయవతహ అయం ప్రశ్న ఈ ప్రశ్న వేసిన వాడు ఎవడు సంశయము గలవాడు వేశాడు సంశయము అనే పదం సందేహము వేరు సంశయము వేరు ఉభయ కోటి గ్రాహి సంశయ సంశయమనే పదం ఎప్పుడు సంశయపదాన్ని ఎప్పుడు వాడతారంటే ఇద అద అన్నప్పుడు వాడతారు కాబట్టి ఇక్కడ సంశయము గలవాడు ఒక ప్రశ్నను ఈ ప్రశ్నను వేస్తున్నాడు ఎందుకంటే ప్రశ్న వేసేవాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే వాడికి అసలు ముందు విషయమే తెలియకుండా ఏదో అడగాలని అడుగుతాడు తలాతోకాలేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు చొప్పదంటి ప్రశ్నలు అని ఎప్పుడైనా ఉన్నారా చొప్పదంటు చొప్పదంటు ప్రశ్నలు అని వేస్తూ ఉంటారు తలా తోకాలేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రశ్నలు వేసిన వాడిని ఏదో కొంచెం వయసు వచ్చినవాడు కాబట్టి ఊరుకోవాల్సి వచ్చింది కానీ లేకపోతే బెత్తం చేతిలో ఉంటే ఒక్క దెబ్బ అరి చేయచ్చు చేయి చూ దెబ్బ కొట్టాల్సింది సరిగా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు అలాంటి ప్రశ్నలు ఎవరు ఉంటారు అలా కాదు ఇక్కడ సంశయవత అయ ప్రశ్న సంశయం గలవాడి ప్రశ్నను వేస్తున్నాడు కాబట్టి ప్రేషిత శబ్ద విశేష ఉపపద్యూ ఇతి అంటే ఇతి హేతో హని అర్థం సంశయవత అయ ప్రశ్న ఇతి అంటే ఈ ప్రశ్న వేసింది సంశయము కలవాడు అనే కారణముగా అని ఇతి అంటే అనే కారణముగా కొన్ని చోట్ల ఇతి అంటే అని అని అర్థం అని అక్కడితో ఆగిపోతున్న అర్థం కానీ కొన్ని చోట్ల హేతు నందు ఇతి శబ్ద ప్రయోగం చేస్తారు ఇతి అంటే ఇతి హేతో అనే కారణముగా ప్రేషిత ప్రేషిత శబ్దానికి ప్రత్యేకమైన అర్థము సంభవమగుచున్నది ఉపపద్యతే అంటే సంభవమొగుచున్నది లేకపోతే యుక్తియుక్తముగా ఉన్నది ప్రేషిత శబ్దానికి విశేషార్థము ఉన్నది లేకపోలేదు ఎందుకంటే ఒక యోగ్యమైన సంశయంతో ఈ పృక్షకుడు ప్రశ్న వేస్తున్నాడు కనుక ఏమిటది ఆ విశేష అర్థంలో చెప్తున్నారు ఇక్కడ సంశయం అంటే ఉభయ కోటి చూపించాలి కదా ఇదా అదా అని సంశయం చూపించాలి చూపిస్తే అప్పుడు ఆ ప్రషిత శబ్దము యొక్క అర్థ విశేషం కూడా బయటపడుతుంది ఇషిత్వ శబ్దం కంటే అదనపు అర్థము ను అదనపు అర్థమును అపేక్షించి అక్కడ ప్రేషిత శబ్ద ప్రయోగాన్ని చేసినట్టు ఆ ప్రశ్న వేసిన వాడు ఏమిటా అదనపార్థము అన్నది నీకు బయటపడుతుంది ఎప్పుడు బయటపడుతుంది ఆ సంశయము యొక్క స్వరూపమేమి తెలుసుకోవాలి సంశయమేమి తెలుసుకోవాలి సంశయమంటే ఉభయ కోటి కోటి అంటే అగ్రము ఇటా అజ ఇద అజ అని చూపిస్తున్నాడు కార్యకరణ సంఘాత్య ప్రేషతృత్వం అది ఒక కోటి చూడండి ఈ లోకంలో దేహేంద్రియ మనస్సంఘాతము గలదు ఇది దేహము లోపల పైన ఇంద్రియాలున్నాయి లోపల మనస్సు ఇది ఏమో ఇంట్లో పరుగులు తీస్తోంది ఎందుకు పరుగులు తీస్తోందంటే దీనికి ఏదో ప్రేరణ ఏడిసింది ఏదో ప్రేరణతోటి పరుగులు తీస్తోంది డబ్బు కావాలనే ప్రేరణతోటి ఏవేవో పరుగులు తీస్తుంది ఏ ఫలానా వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను చేయాలి చేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే ప్రేరణతోటి ఎవేవో పరుగులు తీస్తూనే ఉన్నారు లోక ప్రసిద్ధం ఇది దీనికోసం భార్య ఏం చేస్తుందంటే సంచి వీడి వీళ్ళు కూరలు తీసుకుని అంటుంది అంటే వీడు జేబులో పైసలు వేసుకుని కాదు కాఫీ తాగలితే కాఫీ అప్పుడే తయారుగా లేదు ప్రికాషన్ ఇప్పుడే తీసాం మీరు ఈ లోపల కూరలు చేస్తే కాఫీ తాగొచ్చు కాఫీ అక్కడికి పోదు వెళ్ళండి అంటున్నారు అంటే వీడు ఆ సంజయ్ ఉదాహరణ చేసుకుని పోతాడు కాబట్టి ఈ విధంగా ఒకనొక దేహేంద్రియ సంఘాతము తన తన విషయముల ఎందు పరుగులు తీయుటకు బాహ్యమునందుండే ప్రేరణ ఉండొచ్చు ఆంతరమునందు ప్రేరణ ఆంతరమునందు ప్రేరణ కామనలు లోభము ఇత్యాదివి భయములు ఇవి ఆంతరమునందుని ప్రేరణలు బాహ్యమునం వెళ్ళి ప్రేరణలో ఎవరో చెప్పేయడమో భావి పెట్టేయడమో ఏదో ఇవన్నీ లోక ప్రసిద్ధమైన ప్రేరణలు ఎలాగో ఉన్నాయి అంతేనా అంతేనా అని ఒక కోటి రెండవ కోటి కిం వా వా అంటే వా కిమ్ అనమాట కిం వా కానీ పద పదప్రయోగం అలాగే ఉంటుంది వా ఆర్ అని అర్థం సంఘాత వ్యతిరిత్య స్వతంత్ర ఇచ్చామాత్రేణ ఏవ మన ఆది ప్రేషయతృత్వం ఇంతేనంటావా ఒక దేహేంద్రియ మనస్సంఘాతాన్ని ఆ లోపల ఉన్నటువంటి కామక్రోధాదులో బాహ్యములందుండే ఇంకో సంఘాతమో ప్రేరేపించడం చేత లోక ప్రసిద్ధంగా దాంట్లో తెలుసుకోవాల్సిందే ఉన్నా అందరికీ తెలుసున్న విషయాలు ఆ రకమైన ప్రేరణ మనకు కనబడుతూనే అంతేనా లేక ఈ దేహేంద్రియ మనస్సంఘాతాన్ని మీరు తీసుకుంటే దీని లోపల ఒక తత్వం ఉండి అది సంఘాతము కంటే విలక్షణమై ఉండాలి ఇప్పుడు ఫ్యాన్ తిరిగేస్తోంది గాలి వస్తుంది ఈ గాలి ఎందుకు వస్తుంది అంటే ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నాయి కాబట్టి గాలి వస్తుంది కాబట్టి గాలిని ప్రేరేపించింది ఎవరు రెక్కలు మరి రెక్కలని ప్రేరేపించింది ఏదైనా ఉందా కాదు నేను స్విచ్ వేసాను అహో నువ్వు స్విచ్ వేసేందులో రెక్కలు తిరిగేస్తున్నాయా రెక్కలు తిరిగేయడం అది ఒక్కసారి తీసుకోవాలి సో స్విచ్ వేసాను కాబట్టి రెక్కలు తిరుగుతున్నాయి రెక్కలు తిరుగుతున్నాయి కాబట్టి గాలి వస్తాం ఇంతేనా అంతేనా అంతకంటే ఇంకేం లేదా అక్కడ ఆ రెక్కల ఈ స్విచ్ కంటే ఈ గాలి కంటే విలక్షణంగా వ్యతిరేక్తంగా వీటన్నిటికంటే వ్యతిరేక్తంగా ఒక తత్వం ఒకటి ఉందంటావా లేదంటావా అక్కడ అది ప్రశ్న అది రెండవ రెండవ కోటి అక్కడ ఉన్న తత్వము ఈ రెక్కల కంటే కాడ స్విచ్ వీటన్నిటికంటే వ్యతిరేక్తంగా ఉంటుంది అది విలక్షణంగా ఉంటుంది దో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ంగ్ త్రూ దెమ్ ఇట్ ఈస్ డిస్టింగ్ ఫ్రం దెమ్ అలాంటి ఒక తత్వం ఉందంటవా లేదంటవా లేదు వైరుంది స్విచ్ ఉంది నా వేలుంది గా ఉంది రెక్కలున్నా ఇంకేనా ఈ భౌతిక పదార్థాలేనా అదర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ దేర్ నాట్ సంథింగ్ స్పెషల్ దే అలాగే ఇక్కడ మనసు ప్రేరేపింపబడుతోంది ఫర్ వట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఆర్ పుష్డ్ అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ మనస్సును బట్టి దేహము యాక్ట్ చేస్తున్నాయి అదంతా సరే ఇవి ఇలాగా ప్రేరణను పొంది వాటెవర్ ప్రేరణ ఇవిలా యాక్ట్ చేసేయటానికి అక్కడ మూలల్లో ఏదైనా ఒక తత్వము ఉండి కేవలము దాని ఇచ్చా మాత్రము చేతనే ఇవి ప్రేరణను పొందేసి పనిచేస్తున్నాయా అన్నది రెండవ కోటి తెలిసిందండి రెండవ అగ్రము సో ఆ వాక్యం తెలుస్తూనే ఉంది సంఘాత వ్యతిరేక్తమై స్వతంత్రము అన్నారంటే సంఘాతం స్వతంత్రం కాదు ఎందుకంటే ఏది ప్రేరితమవుతూ ఉంటుందో అది స్వతంత్రం ఎలా అవుతుంది అది పరతంత్రమే అవుతుంది మీరు ఎవడో పని చెప్తాడు నేను చేస్తాను అంటే ఆయన స్వతంత్రుడవుతాడు కానీ నేను స్వతంత్రం మీరు ఆఫీసుకు వెళ్తే మీకు స్వతంత్రత ఎక్కడ ఉంటుంది వాళ్ళు చెప్పింది చేస్తాను ఆ సంతకం పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత మీరు స్వతంత్రులు ఇన్ ఏ లిమిటెడ్ సెన్స్ వితిన్ దట్ బాక్స్ మనిషి ఎప్పుడూ స్వతంత్రుడు కాదు పరతంత్రుడే అది వేరే సంగతి బట్ విత్ ఇన్ బాక్స్ స్వతంత్రుడు కాబట్టి ఈ దేహేంద్రియ మనస్సులో పరతంత్రములు ఎప్పుడూ ఏదో ఒక హేతువుచే ప్రేరితములై పరుగులు తీస్తూ ఉంటాయి ఆ విధంగా పరతంత్రము కాకుండా స్వతంత్రమైనది వీటి అన్నిటికంటే విలక్షణమైనది దేని యొక్క సన్నిధి మాత్రము అనగా ఇచ్చా మాత్రము అంటే సన్నిధి మాత్రము చేతనే ఇవన్నీ కూడా ప్రేరితములై పనిచేస్తూ ఉన్నాయి అటువంటి తత్వం ఏదైనా ఉందా లేదంటావా ఉందంటావా లేదంటే అర్థం లోకంలో ప్రసిద్ధమైన ప్రేరేతృత్వం చేతన ఇదంతా నడుస్తూ ఉందంటవా లేక ఒకనొక విలక్షణమైన తత్వము చేత తత్వము యొక్క సన్నిధి మాత్రము చేత ప్రేరితమై ఈ దేహేంద్రియ సంఘాతము ప్రవర్తిల్లుతున్నది అంటావా ఇద అదీ సంశయం అర్థస్థం అనే ఈ సంశయ రూపమైన అర్థమును నిరూపించుట కొరకు ప్రదర్శించుట అన్న నిరూపించుట అన్న అర్థం ఒక్కటే ఏమిటా అర్థం అంటే కళ్లకు కట్టినట్లు చెప్పుట కొరకు అని అర్థం ప్రదర్శనము చిత్ర ప్రదర్శనము అంటే అర్థమేంటి చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లుగా కళ్ళకి కట్టేస్తారు అక్కడ కళ్ళకి అలాగే వీడు వాక్కు రూపంగా కళ్ళకు కట్టినట్లు చూపించుట వివరించుట దాన్ని ప్రదర్శనమంటారు కాబట్టి ఇదాదా అనే సంశయము ఉభయకోటి అవగాహీ సంశయ అటువంటి సంశయమును నిరూపించుట కొరకాయి అంటే ఆ సంశయమును కళ్లకు కట్టినట్లు చెప్పుట కొరకాయ ఈ ప్రశ్న ఉత్పన్నమైనది ఏమని ప్రశ్న అనే రెండు విశేషణములు కూడా యుక్తియుక్తముగా నున్నవి ఓకే కాబట్టి దేహేంద్రియ మనస్సంఘాతము కంటే విలక్షణమైన తత్వాన్ని అభిప్రాయం ఆ తత్వము యొక్క అభిప్రాయం లేనట్లయితే ఇషితం అనే పదం ప్రయోగం అనవసరం ప్రేరి ప్రేషితం అంటే లోక ప్రసిద్ధంగా తెలుస్తూనే ఉంటుంది ఆ ఇషిత శబ్ద ప్రయోగాన్ని అదనంగా చేయడం చేత చెప్పు చేత ఆ ప్రశ్న వేసిన వాడి యొక్క సందర్భాన్ని బట్టి కూడా ఈ సంఘాతము కంటే విలక్షణంగా ఉంటూ ఆ సన్నిధి మాత్రము చేతనే వీటిని ప్రేరేపిస్తూ ఇవి వీటి ప్రేరితములై చేస్తూ ఉంటాయి వీటికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందంటే వాటి యొక్క సన్నిధి ఆ ఆత్మతత్వం యొక్క సన్నిధి మాత్రం చేతమే వస్తుంది అనేటువంటి ఒక విశిష్టమైన అర్థమును బోధించుట కొరకై ప్రశ్న ఎందే ప్రేషితం అనే రెండు విశేషములు వేయబడినవి ఓకే ఈ కేనోపనిషత్తులో ఈ ఘట్టం ఇది విషమఘట్టం ఇది ఆ ఇషితం ప్రేషితం పదములను వ్యాఖ్యానం చేయటం ఇది ఒక విషమఘట్టం ఎందుకంటే రెండు పదాలు ఉన్నాయి దాన్ని ఎవరూ చేయలేదు వ్యాఖ్యానం భాష్యకారులు కొంత వివరంగా చేశారు ఆ భాష్యకారులు వివరంగా చేసింది కూడా ఉడికే పై పైన గ్లాస్ ఓవర్ చేయటం అనే సందర్భం మీకు కనపడుతుంది ఎందుకంటే ఆ టాపిక్ అలాంటిది దాన్ని జాగ్రత్తగా పోచాయింపు చేసి అంటే దాన్ని జాగ్రత్తగా ఒక ఆర్గనైజ్డ్ వేలో లాజికల్ వేలో అండర్స్టాండబుల్ వేలో పెట్టి దాన్ని వర్కౌట్ చేయటం ఇట్స్ ఏ జాబ్ టు బి డన్ ఎనీ టైం అన్ ఎనీ గివెన్ డే ఇట్స్ ఏ విషమ ఘట్టం ఈ ఘట్టం పూర్తయింది అది సంగతి అయితే మళ్ళీ ఇంకో ప్రశ్న పూర్వపక్షము నను స్వతంత్రం మనహ స్వ విషయే స్వయం పతతి ఇతి ప్రసిద్ధం ఇప్పుడు దీన్ని నేను అనువాదం అనను ఇంతకు ముందు అన్నాను మీద మళ్ళీ అనువాదం అని నేను అన్నాను ఎందుకంటే అనువాదము కంటే అధికములు అనేకము గలవు మీకు ఏ పుస్తకం తీసి చూసినా పూర్వపక్షము సిద్ధాంతము అనే బ్రేకప్ చేసి ఉండదు మీకు అంతా గొలుసు కట్టుకుని ఉంటుంది కైలాసాశ్రమంలో అయితే ఇంకా అన్యాయం పూర్వపక్షంలో సగం దగ్గర పేరా పూర్తి చేసి కామా అయలేకుండా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ పేరాలో మళ్ళీ ఇంకో మిగిలిన పూర్వపక్షం చెప్పి దాని తర్వాత సిద్ధాంతం చెప్తాడు దాంతో చదువుకునేవాడు కనుక బాగా అనుభవం గలవాడైతే బతికి బట్టగట్టాలి తప్ప అనుభవం లేని వాడైతే వాడు దాన్ని ఏమీ చేయలేడు యూ ఇల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ తర్వాత పాతకాలపు పుస్తకాలు ఉన్నాయి అంత పేరాగ్రా అంత గలప ఒకటే పేరా ఉంటుంది మధ్యలో ఫుల్ స్టాప్లు కామాలు ఏమీ ఉండవు కావాలంటే చూపిస్తారు లేదా అటువంటి పుస్తకం అది పట్టుకుంటే అనుభవం గలవాడు మాత్రమే దాంట్లో నడవగలుగుతాడు అనుభవం లేని వాడికి అది నెత్తిమించిపోతుంది ఇటువంటి ఇబ్బందుల్ని కొంతవరకైనా పరిష్కరించే ప్రయత్నం హెడింగ్స్ నిజానికి ఒక సమస్య ఉన్నది ముఖ్యంగా సూత్రభాక్ష్యం ఇవేవి చదువుతూ ఉంటే కొన్ని అధికరణాల్లో ఇప్పుడు చెప్తున్నది పూర్వపక్షమా సిద్ధాంతం భ్రమ కలుగుతుంది తర్వాత పూర్వపక్షం అయిపోయి సిద్ధాంతం మొదలైందా అనే సందేహం కలుగుతుంది ఎందుకంటే నా కొంతవరకు తెలుస్తూ ఉంటుంది కొన్ని చోట్ల నా ఉండదు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా హెడింగ్ పెట్టి మనం దానిని తయారు చేసినట్లయితే అది విద్యార్థులకు మాత్రమే కాక పాఠం చెప్పుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకోసం ఈ పుస్తకాన్ని కేవల అనువాదం అని కాకుండా దానికి టీకాని ఏ పేరు పెట్టాలా వ్యాఖ్యానం అనాలా వ్యాఖ్యానం కాదనొద్దు టీకా లేకపోతే తత్వప్రకాశిక అని ప్రకాశింపజేస్తూ ఉంటుందనే సెన్స్ లో అని ఇలాగ నేను మల్ల రుణాలు పడే ఒక రూపాన్ని ఇచ్చాను దానికి ఓకే ఇప్పుడు గౌరవపక్షం స్వతంత్రం మనహ స్వవిషయే స్వయం పతీప్రసిద్ధం అంటే ఇషితం ప్రేషితం చర్చ ఇప్పుడు ఇంకా ఇంకో చర్చ సరేనండి బాబు మనస్సు దేని ప్రేరితమై పనులు చేస్తోంది అది ఏమిటి అని ప్రశ్న అవును అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నిశితం ప్రేషితం అలాంటివడాను అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది మనస్సు స్వతంత్రం కదండి మా ఇష్టం ఇచ్చినట్టు మేము చేసుకుంటాం అండి మీరెవరు చెప్పడానికి అని లేదా అంటే మనస్సు స్వతంత్రమే కదా మీకు తోచినట్లు మీరు చేస్తారా లేకపోతే మీకు తోచకుండానే చేసేస్తారా తోచినట్లే చేస్తారా మీ మనస్సు స్వతంత్రమే స్వతంత్రమైన మనస్సు తన విషయములు ఎందుకు ప్రవర్తిల్తున్న సందర్భంలో దేని చేత ఇషితం ప్రేషితం మనహాపత ఏమిటి ప్రశ్న సని ప్రశ్న ఓకే ఈ ప్రశ్నకి ఇషితం ప్రేషితం ఇష్యూ కాది మోర్ ఫండమెంటల్ ఇష్యూ కథ ప్రశ్న ఉపపద్యస్ అంటే తస్తి సతి సప్త లేకపోతే దాని ఎందు అని అర్థం చెప్పారనుకోండి అక్కడ దాని ఎందు అర్థం అనర్థకం అవుతుంది అది తప్పు అర్థం అవుతుంది కాబట్టి తత్ర అంటే తస్మిన్ అంటే సతీ తస్మిన్ సతి అంటే అది అట్లుండగా అని అర్థం ఇక రాను తెలుగులో ఉంది అది అట్లుండగా అంటే మనస్సు స్వతంత్రమై తన యొక్క విషయములను ప్రవర్తిల్లుతో ఉన్నట్లుగా మనకందరికీ తెలుస్తూ ఉండగా ఈ ప్రశ్న దేనిచేత ప్రేరితమై మనస్సు ప్రవర్తిల్లుతున్నది అనే ప్రశ్నయే పోసగదు ఎట్లు పోసగుము కథంలో ఉపపద్యతే అనే ప్రశ్న ఉద్దేశిస్తుంది ఇది ఉచ్యతే దీనిపై సమాధానాన్ని చెప్తూ ఉన్నారు ఈ సిద్ధాంతాన్ని రేపు చూద్దాము రేపు ఈ మొదటి మంత్రం పూర్తయిపోతుంది పూర్తయిపోయి రెండవ మంత్రం యొక్క అవతారికలోకి వెళ్తాము ఓ ఆ కాదు మొదటి పూర్తయిపోతుంది రేపు మొదటి ఈ సిద్ధాంతాలు పూర్వపక్షాలు అయిపోతే మంత్రం యొక్క అర్థం చాలా ఉంటుంది నేను శంకరలు రాసింది కాదది ఊకే ప్రథాలాగా అంటే ఇంకో శంకరులు ఈ పద భాష్యం రాసింది